ప్లీజ్ అయినా ముందుకు వచ్చేయచ్చు కదా బ్యానా బై అమ్మా కావాలంటే కుర్చీ ముందేసుకో మీరు ముందుకొచ్చేయండి ఎందుకంటే ఇంత విడుతులో మళ్ళీ నా వాయిస్ రీచ్ అవ్వడానికి కష్టం కుర్చీ తీసుకొచ్చేసి ఎవరేమనుకోరు ముందు అయ్యా మీరు ఖచ్చితేయండి మధ్యలో కుర్చీలు ఖాళీ ఎందుకు ఉండాలి ఇక అని చూడండి ఆ కుర్చీ తీసుకుని ఇక్కడ వేసుకున్నాయని ఏమున్నది ఎంత తొందరగా మనం అంత తొందరగా నేను చెప్పవలసిన విషయాలు చెప్పగలను అన్సెటిల్డ్ గా ఉంటే చలిస్తూ ఉన్న నీళ్లలో మన ముఖ ప్రతిబింబం కనబడినట్లు మనస్సుకి స్థిరత్వం కుదరదు కూర్చోదలుస్తే కూర్చో మొట్టమొదటి పాయింట్ చిన్న నోట్బుక్ పెన్ను లేకుండా ఇంట్లో నుంచి కదలవద్దు రెండు ప్రతిరోజు కనీసం ఒక్క ఐదు లేక పది లేక పదిహేను నిమిషాలైన స్పూర్తినిచ్చే ఆలోచనలు చదవకుండా ఆ రోజు ప్రారంభించవద్దు మూడు వీలైతే తరచుగా వీలు కాకపోతే మూడు నాలుగు గంటలకు ఆరు గంటలకు ఒకసారి అది కుదరకపోతే రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు విషయాలను సమీక్షించకుండా నిదురపోవద్దు నాలుగు రేపు చేయబోయే పనులను ఈరోజు రాత్రి కూర్చుని వ్రాసుకుని ఏవి ముందు ఏవి తర్వాత ఏవి పొద్దున ఏవి మధ్యాహ్నం ఏవి సాయంత్రం ఏది చేయాలి అనేది రాసుకోకుండా ఆ రోజు నిద్రపోవద్దు చాలా సింపుల్ సూత్రాలు చెప్పాను నేను ఇలా చాలా ఉన్నాయి ఉట్టి చేతులతో తిరగొద్దు అంటే సమ్ రీడింగ్ మెటీరియల్ మీ శరీరంలో అంతర్భాగం వలె ఉండవలే అది ఇంగ్లీష్ పుస్తకము తెలుగు డిక్షనరీలు మోయకండి ఎనఫై నూరు నూట ఇరవై పేజీలలో చదవదగ్గ మంచి పుస్తకాలు దొరుకుతాయి పుస్తకం లేకుండా జులై మనిషిలాగా ఉండవద్దు చేతిలో పుస్తకం చిన్న నోట్ పెన్ను స్పష్టత సమీక్ష చదవటం సాయంత్రం సమీక్షించుకోవటం రెండో రోజుకు సంబంధించిన పనులను ముందు రోజు నిర్ణయించి చేసుకోవటం ఇవి స్టెప్పింగ్ స్టోన్స్ సరే క్రమశిక్షణ గురించి లక్ష్యశుద్ది గురించి అలా చేయండి ఇలా చేయండి ఇవన్నీ మామూలుగా అందరూ చెప్తుంటారు మీకు బోల్డ్ తెలుసు వింటూ ఉంటారు చేయండి ఇది ఒక డైమెన్షన్ రెండవది మన వంటింట్లో ఉంటుంది లగ్గు పెట్టి స్విచ్ వేసి ఆన్ చేస్తే అది తిరుగుతుంది ఏ వస్తువు వేయకపోతే కరెంటు వృధా చేస్తున్నట్టు లెక్క सौ गर्रनी पूर एदो दाद तुटे गरब गरबा मेतनी दाने बड़ी मनो ली एम का उत्त नाइस मिर् सौ सवाना की मैं सामेतपरचमे प्रधानमंत्री लक्ष्य Prepare your mind మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారో ఉద్యోగం చేస్తున్నారో ఏం చదవాలనుకుంటున్నారో అవన్నీ డీటెయిల్స్ ఒక్కొక్క వ్యక్తికి డిఫర్ అవుతాయి అది ఏమవదలుచుకుంటున్నారు మైండ్ని ఎటువైపు ట్యూన్ చేయాలి ఈ మైండ్ ట్యూనింగ్ కి ఉపకరించేటువంటిది ఏమిటంటే మాట ఇందాక పురుషోత్తం గారు ఎన్ఎల్పి సజెషన్ సెల్ఫ్ టాక్ అనేవన్నీ చెప్పారు అంటే ఇప్పుడు నీకు అనుమానాలు ఎక్కువైతే నీ పనులన్నీ అనుమానాలుగానే మిగిలిపోతాయి సగంలోనే అర్థాంతరంగా ఆగిపోతాయి నీకు నమ్మకం ఎక్కువైతే అటువైపు నువ్వు ముందుకెళ్తా నీ చుట్టుపక్కల ఉన్న నీకు నెగిటివ్స్ ఫీడ్ చేస్తూ ఉంటే ఆ నెగిటివ్స్ బలం అవుతాయి పాజిటివ్ కంపెనీ ఉన్నట్టయితే పాజిటివ్స్ ఫీడ్ అవుతాయి నమ్మకం పెరుగుతుంది కాదు ఒకసారి కుదరకపోవచ్చు అనుకున్నది పట్టుదలతో ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం ఇది మనకు తెలుసు అంటే నేను ఎందుకు మాట గురించి చెప్తున్నానంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో నేనేం చెప్తానంటే కమ్యూనికేషన్ అంటే ఇతరులతో మాట్లాడటాన్ని కమ్యూనికేషన్ అని అంటాం బాగా మాట్లాడే వ్యక్తి మన మనస్సును ఆకట్టుకుంటాడు సహజమే ఈ కనబడే భవంతికి కనబడని పునాది ఎలా ఆధారమవుతుందో అలా ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్కి ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఆధారమవుతుంది అంటే అర్థమేమిటి నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ ప్రశ్నిస్తున్నాను ఆలోచిస్తున్నాను అంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఏం చేద్దాం ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఏం చేద్దాం ఆలోచిస్తుంది ఇది చేద్దాం ఇది చేద్దాం ఇది వద్దు ఇది ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే నేనేమంటున్నానంటే ఏ స్పష్టత ఏ నాణ్యతతో ఇంటర్నల్ కమ్యూనికేషన్ ని మనం ప్రయత్నం చేసి అభివృద్ది పరుచుకుంటామో ఆ నాణ్యత ఆ స్పష్టత కొంతకాలం తర్వాత బహిర్గతమైన అంటే బాహ్యమైనటువంటి ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ లో ప్రతిబింబిస్తుంది నేరుగా రంగంలోకి దూకేస్తే ఏమవుతుంది నేరుగా నీళ్లలో దూకితే ఇతరాని వాడు చేతులు కొట్టుకుంటాడు ముతాడు నిజానికి ఈత అంటేనే కాళ్ళు చేతులు కొట్టుకోవడం కానీ లయబద్దంగా పద్దతి ప్రకారం కొడితే నీళ్లలో తేలతాం పిచ్చి పిచ్చిగా కొడితే నీవే తొందరగా మునుగుతాం మాట్లాడటమే కమ్యూనికేషన్ అంటే కానీ మనతో మనం మాట్లాడటం ఏమిటి మనతో మనం రోడ్డు మీద మాట్లాడుకుంటూ పోతే ఎవరినైనా పిచ్చాడని అనుకుంటారు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మాట్లాడమని నేను చెప్పలా సరే ధ్యానము అదే ఆ పద్దతులు వేరనుకోండి మామూలుగా కూర్చున్నప్పుడు కూడా ఇప్పుడే చెప్పాను ఏం చెప్పాడు చిన్న నోట్బుక్ బరువా కాదే ఒక పెద్ద రిస్టర్ లాంగ్ నోట్ బుక్ పెట్టుకోమని చెప్పలా పెను లేకుండా చదువుకున్నవాడు బయటకు వస్తే ఏ లాభం వేలు ముద్రేస్తాడా చిన్న బుక్ ఏ లేకపోతే నోట్బుక్ పెట్టుకోండి చిన్న పుస్తకం మంచి పుస్తకాలు మన వివేకానంద రామకృష్ణ మఠంలో దొరుకుతాయి ఐదు రూపాయలకి మూడు రూపాయలకి జేబులోనే పడుతున్నా చేతిలో పట్టుకోండి సార్ పిల్లలు నవ్వుతారు ఇష్టం పోని జేబులో పెట్టే పుస్తకాలు ఉన్నాయి దస్ బుద్ద దస్ పేక్ క్రీస్టు దస్పేక్ రామా దస్ పేక్ వివేకానందని చిన్న చిన్న పుస్తకాలు జేబులో కూడా పడతాయి షర్ట్ జేబులో కూడా పడతాయి ప్యాంట్ జేబులో పడతాయి లేదు మీరు బ్యాగులు అలవాటు ఉంటే బ్యాగులు పెట్టుకోవచ్చు అంటే నేను ఏమంటున్నానంటే బస్ స్టాప్ దగ్గర నిలిచినప్పుడు ఉదాహరణకి అవునా మనం ఎక్కవలసిన బస్సు పావు గంట అరగంట లేట్ వచ్చినట్లయితే అరగంట దిక్కులు చూస్తూ సినిమా పోస్టర్లు చూస్తూ ఉండటం కన్నా ఫగట్అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ స్టార్ట్ రీడింగ్ హౌ ఆర్ యూ ట్యూనింగ్ యువర్ మైండ్ మీ మనస్సును ఎలా శృతి చేసుకుంటున్నారు అనేటువంటిది ప్రధానమైన విషయం శృతిని బట్టే గతి గతిని బట్టి ప్రగతి శృతి చేసుకోకపోతే ఏమవుతుంది పిచ్చి పిచ్చి పలుకులు వస్తాయి ఇది ఒక డైమెన్షన్ నేను మీతో చెప్దామని అనుకున్నది ఇంకొక మూడు నాలుగు నిమిషాలు ఏ మిత్రులైతే కలిసి ఈ స్కీమ్ మీ ప్రణాళిక నేను మీకు स्तक व्यक्तिविकाशम इच्छा इवे अंतम का बटीला इंटरनेल्यू डब्ल्यू डाट आर्क एआरसीआरजीआर इधर वे सैट पे डब्ल्यूडबू डल्यू डाट ఆర్కైవ్ ఏఆర్సిహెచ్ఐవిఈ డాట్ ఓఆర్జీఆర్ అండర్లైన్ చేయండి దాన్ని దాని కింద నంబర్ వన్ పూలబాటల్ఏటిల్ఏటి పూలబాట పూలబాటాన్ని సెర్చ్ చేస్తే మీకు ఐదు పబ్లికేషన్స్ తెలుగులో रोड पब्लिक इंग पर्सनल मेट सा स्कील संबंध्यूट फ्री गत चौदह अंदर प्रधानमंत्री इंगली पुस्तक पर्सनल मैं अंदर लास्ट रुपील वेजी न పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ స్మాల్ గ్రూప్ యాక్టివిటీ అంటే చిన్న బృందాల కార్యకలాపాలు అంటే ఒక బృందంగా ఎప్పటి ఎలా కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటిది ఇంగ్లీష్ పుస్తకంలో నాలుగు పేజీలు రాశాం ఆ తర్వాత తెలుగు చేయటానికి కూర్చున్నప్పుడు నాకు తృప్తి ఎక్కడో కుప్పంలోనో సత్తుపల్లిలోనో లేకపోతే ఆదిలాబాద్ దగ్గర ఉన్నటువంటి పిల్లలకు స్కూల్ పిల్లలకు కూడా అర్థమయ్యేలా పదకొండు పేజీలు ఎక్స్పాండ్ చేసి రాశాను ఆ నాలుగు పేజీల ఇంగ్లీష్ టెక్స్ట్ ని తెలుగులో పదకొండు పేజీలు ఎక్స్పాండ్ చేసి రాశాను దీని వెనుక నేను చెప్పినట్లు యాభై సంవత్సరాల అనుభవం ఉపాధ్యాయుడిగా ముప్పై ఐదు ముప్పై ఎనిమిది తర్వాత పన్నెండేళ్ల నుంచి నేను చేస్తున్న పని దాని పునాదు చదవండి అందులో చెప్పినట్లు ఆచరించడానికి ప్రయత్నం చేయండి అందులో దేని గురించైనా మీకు అనుమానం లేకపోతే మీకు నచ్చకపోవడం ఉంటే నాతో మాట్లాడవచ్చు నే చెప్తాను సో దీనివల్ల నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న వాళ్లకి మొత్తం ప్రపంచం మీ రూమ్లోనే అందుబాటులో ఉంటుంది ఇలా ఫోకస్డ్గా డైరెక్ట్ గా పనికొచ్చే తీరున పనిచేస్తే సమయం సద్వినియోగం అవుతుంది వాడి బొమ్మ చూద్దాం వీడి బొమ్మ చూద్దాం వీడితో కబుర్లు చెప్దాం ఫేస్బుక్ లో నాకు మూడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా దీనివల్ల సమయం సద్వినియోగం కాదు లక్ష్యం ఉన్నవాడు సమయాన్ని గాని తెలివితేటల్ని గాని అవకాశాన్ని గానీ తన రిసోర్సెస్ డబ్బు గాని ఇతరత్ర గానీ దీన్ని వృధా చేసుకోడు ఇవి వృధా చేస్తున్నాడంటే ఎవడైనా వాడికి అసలు ఒక లక్ష్యం లక్ష్యశుద్ది లేదన్నమాట ఉదాహరణకు నిన్ను చెడగొడదామని అనుకుంటే నేను డబ్బు పెట్టి ఖర్చు పెట్టి నా లక్ష్యం ఏంటి చెడగొట్టడం ఇప్పుడు నేను చదువుతా అంటాం సినిమాకి వెళ్దాం అంటాను నేను చదువుతా ఉంటావు ఊరు తీసుకెళ్తా అంతా అంటావు అయ్యో మళ్ళీ ఛాన్స్ వస్తుందా ఊరు వెళ్ళడం ఫ్రీగా కదా అని చెప్పొస్తావు పిక్నిక్ వెళ్దాం పదా అంటాను అంటే ఏంటి నా లక్ష్యం ఏంటి నేను చెడగొట్టడం అందుకని నేను తప్పుదారు పట్టించే పనులు చేస్తాను జాగ్రత్త ఎవరు పడాలి నేనా నువ్వా నువ్వే సో అందుకని ఈ ఇద్దరు కలిసినా చాలు బాగుపడటానికి ప్రయత్నాలు ఎలా చేయొచ్చో నేను ఆ ఇంగ్లీష్ పుస్తకం యొక్క లో చివరి భాగంలో పదకొండు పేజీలు నేను వ్రాసాను అందులో మాట గురించి వ్రాత గురించి వినటం గురించి ఆలోచన గురించి చదవటం గురించి అవగాహన గురించి జనరల్ నాలెడ్జ్ గురించి అవేర్నెస్ గురించి సోషల్ అవేర్నెస్ గురించి సర్వీస్ గురించి ఇలా మీకు అనేకమైనటువంటి పాయింట్స్ దొరుకుతాయి అవునా అందుకని ఇవి గనక మీరు పాటిస్తే మీకు అనుమానాలుంటే నన్ను అడగొచ్చు గ్రూప్లో అడిగినా వివిడిగాడిగినా విడిగా అడిగినా పర్వాలేదు నేను ఇప్పుడు మా మిస్సెస్ ఆపరేషన్ వల్ల నేను ఇంట్లో ఉండటం లేదు కాబట్టి మీరు అక్కడ కనబడే ల్యాండ్ లైన్ నంబర్సులో నేను దొరకదు ఇందాక మిత్రుడు ప్రవీణ్ రెడ్డి రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఎప్పుడన్నా సార్కి ఫోన్ చేయొచ్చు మాట్లాడతాడు అంటే ఉంటే మాట్లాడతాను ఇంట్లో లేనప్పుడు నేనేం చేస్తాను కావాలనుకుంటే రాసుకోండి నా సెల్ నంబరు నైన్ ఫోర్ నైన్ మీరు ఫోన్ చేసినప్పుడు గనక ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజున మీరు ఫోన్ చేస్తారనుకోండి నేను ఇక్కడ నుంచి రామకృష్ణ మఠం వెళ్ళి అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్ ఒకటిచ్చి ఇంటికి వెళ్లేసరికి ఎనిమిది ముప్పై అవుతుంది ఇవాళ ఎత్తాం ఉన్నప్పుడు ఆఫ్ చేసి పెడతాం అర్థమైందా మీరు ఎప్పుడన్నా కావాలనుకుంటే ఫోన్ చేయచ్చు ఒకరోజు కాకపోతే ఇంకో రోజు ఫోన్ చేయాలి ఎంగేజ్ వస్తే ఓ ఐదు నిమిషాలు ఎవరెవరు మాట్లాడుతున్నారు నేనేం చేయను ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత ఫోన్ చేయాలి క్లారిటీ అనేది లేకుండా ఏ పని చేయలేదు క్లారిటీ ఉంటే మాటలో ఒక పవర్ ఏర్పడుతుంది కన్విక్షన్ ఏర్పడుతుంది ఫోర్స్ ఏర్పడుతుంది ఆ ఫోర్స్తో మాట్లాడినప్పుడు ఎదుట వాళ్లకు వినాలనిపిస్తుంది చేయాలని అనిపిస్తుంది ఆ క్లారిటీ లేకపోతే మిగిలినవన్నీ కొట్టుకుపోతాయి మనం ఎందుకు ఏదైనా అనుకుని చేయలేకపోతున్నావు అంటే క్లారిటీ లేదు ఈం చెప్తే ఈ మాట విన్నా ఆయన చెప్తే ఆ మాట విన్నా ఈ చెప్తే ఆ మాట విన్నా మూడు రోజుల తర్వాత ఏం చేశావంటే ఆయన చెప్పిండి ఈయన చెప్పింది ఈయన చెప్పింది అని మనమే మనకున్న క్రియేటివిటీ అండ్ ఇంటెలిజెన్స్ అంతా కూడా సాకులు వెతుక్కోటానికి పనికొస్తోంది కానీ సాధించడానికి పనికి సాధించేందుకు పనికొస్తే ఉపయోగం ఇప్పుడు పెయింటర్ అవ్వదలుచుకున్నావు నీ ఇష్టం నేనేమన్నా వద్దానా అవు పెయింటర్ అవుతుంది మూడు రోజులు పెయింటింగ్ నాలుగు రోజులు స్కల్ప్టింగు ఐదు రోజులు పోయిటరీ ఆరు రోజులు స్పీచ్ ఏడు రోజులు ఏదో ఇంకొక ఆర్ట్ పెట్టుకుంటే ఏమో చివరికి అన్నింటిలో ఏబీసీ పరిచయం వస్తుంది కానీ పునాదులు లోతులు ఏర్పడదు అవునా ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తాను బాగా మాట్లాడగలిగితే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అది చాలా ప్రధానమైన లక్ష్యం ఇది కానీ బాగా మాట్లాడటానికి చాలా ప్రయత్నం చేయాలి కదా సార్ చేయాలి కదా చేయకుండా ఎట్లా వస్తుంది అందుకని ఇప్పుడు మీరు గ్రూప్ గా ఏర్పడి ఇంపాక్ట్ లో గ్రూప్ కానీ లేక ఇతరత్రా లేక మూడవ ఆదివారం మేము చేస్తున్న ప్రయోగం అదే మొదట ఆదివారం చేస్తున్న ప్రయోగం అదే అవునా ఇక్కడ ఏంటంటే మాట్లాడటానికి ఇప్పుడు వాటర్ హెడ్ ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లు పుష్కలంగా ఉంటే ట్యాప్ తిప్పినప్పుడు మంచి ఫోర్స్గా నీళ్లు వస్తాయి అక్కడ తరిగిపోతూ ఉంటే ఇక్కడ ఫోర్స్ తగ్గుతుంది అక్కడ ఖాళీ అయితే ట్యాప్ తిప్పితే ఏమీ రాదు దోషణ ట్యాప్ది కాదు ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లున్నాయా లేదా చూసుకోవాలి అందుకే ఇందాక చెప్పిన సూచనల్లో బాగా చదివితే ఆలోచనలు పదాలు భావాలు అర్థాలు పదప్రయోగాలు తెలిసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం అలవాటవుతాం కాసిన రోజులు మాట్లాడిన తర్వాత ధైర్యం నమ్మకం అందుకే నేను పదిహేను నిమిషాల క్యాన్వాస్ వేసుకోకండి నేను మీ ప్రేమతో చెబుతున్నాను మూడవ ఆదివారం గనక మీరు వస్తే రెండు నిమిషాలలోనే మనం ఎన్నిసార్లు చేతిలోనికాయో కాళ్ళుకాయో పదానికి అభిప్రాయ కావలసిన భావానికి పదం దొరకలేదో దాని బదులు ఇది దీని బదులు అది ఎంత తికమక పడ్డామో అవన్నీ అనుభవంలోకి వస్తాయి ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే నేను వ్యక్తిత్వ వికాసం పుస్తకంలో పదకొండు పేజీలు ఇంగ్లీష్ పుస్తకంలో నాలుగు పేజీలు రాశాను అందుకని మీరు ఇప్పుడు మేము పది మంది కలిస్తే ఉత్సాహం ఉంటుంది ఇద్దరున్నా చాలా ఉత్సాహం తెచ్చుకోవాలనుకుంట పొద్దున్నే నిద్రలేవటానికి అలారం పెట్టుకుని నిద్ర లేవటానికి ఫోన్లో అలారం పెట్టుకు లేవటానికి పక్కిన్ టైం వచ్చి లేపుతాడా మీ నిర్ణయమేగా ఆరు గంటలకు లేస్తాను యువర్ డిసిషన్ లేచి ఏం చేస్తావు టీవీ ఆన్ చేసుకుని రోజుకు అరగంటో గంటో లిమిట్ పెట్టుకోండి ఏ ఛానల్లో ఏ కార్యక్రమం చూస్తారు గంట కాకపోతే రెండు గంటలు చూడండి బట్ స్టాప్ అంత కఠినంగా ఉంటేనే మీకు ఇరవై గంటల్లో కొంత సమయం మీకు చిక్కుతుంది దాన్ని సద్వినియోగపరుచుకుంటే అభివృద్ధి దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఓకే మీరేమన్నా అడగదలుస్తూ అడగండి నా తరఫు నేను నెక్స్ట్ టైం వీలుంటే ఎందుకంటే నేను ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళతో ఉంటున్నాను ఆ పుస్తకాలు అవన్నీ మా రూమ్లో ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చిద్దు నేను ఎప్పుడన్నా తీసుకొస్తే ఇస్తాను ఈసారి ఆ ఇంటర్నెట్లో దొరుకుతుంది అందరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది కాబట్టి ఆ సైట్లో ఏమిటది మీరు మెంబర్ గారు ఎన్రోల్ అవ్వండి మెంబర్గా ఎన్రోల్ అంటే సైన్ ఇన్ సైన్ అప్ అనేదో ఉంటుంది అది మీకు తెలుసు సైన్ ఇన్ అంటే మొదటిసారి ఆ సైట్కి వచ్చినట్టు అక్కడ మీ పేరు మీ ఈమెయిల్ ఐడి అడుగుతారు अड़की पासवर्ड अमेल पासवर्ड इवकंटी इंको कर् सृष्टि आ क्रोत पासवर्ड इच्छी गोनो एंटरअनों कड़ा रिजिस्टर्त नस्ट लागन अब लागन अवटा की पासवर्ड वस्तु पासवर्डवाडे अलव लोड लेकिन डोनोड अलव मध्य करे ब्रेकना लड़ू बफरिंग स्ल्लू एलो रास्ब रहा अब पूलबाट नंबर वन अदा नंबर टू राोफेसर बी विश्वनाथापे वि फुल स्पे विश्वनाथ डी हे एम टी का ది అంటే ఢిల్లీ ఇది గనక మీరు సెర్చ్ చేస్తే మీకు ఒక ఎనిమిది వందల యాభై ఉపన్యాసాలు నాకు దొరుకుతాయి గత నేను ఇచ్చిన ఉపన్యాసాలు అనేక టాపిక్స్ మీరు ఇంపాక్ట్లో ఇచ్చినవి కూడా గత నాలుగైదు సంవత్సరాలు షిర్డి సాయిబాబా సంస్థానం ఇచ్చింది యువభారతిని సెర్చ్ చేస్తే యువభారతి లెక్చర్స్ దొరుకుతాయి విశ్వనాథం సెర్చ్ చేస్తే అన్నీ దొరుకుతాయి అందులో యువభారతి లెక్చర్స్ కూడా దొరుకుతాయి ఎందుకు చెప్తున్నానంటే మీకున్న ఇంటర్నెట్ యాక్సెస్ని బట్టి ఇంట్లో ఉందో బయటకు వెళ్తారో దాన్ని బట్టి మీరు విందల్చుకుంటూ ఒకటో రెండో టాపిక్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ టైం మేనేజ్మెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ పాజిటివ్ యాటిట్యూడ్ మోటివేషను ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇలా ఏవో ఉంటాయి కదా ఆ టాపిక్స్ మీరు వినవచ్చు మూడవది రాష్ట్రం ఇది వెబ్సైట్ మారుతోంది డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ scribd.com c-o-m v-a-s-w-a-m v स्क्रिपाओं वे सैटे विश्व विएस डब्ल्यूम डाट फुलस्टा वंगप्ली i जीए पीए डबल वैका वै विश्व 4-5-8-1 स्पेस इवु विश्व ओा वो फैट वेर्चे ना रुंद पवर पाइं प्रसन्स क्या तोड़ा अर्थंस पनी आईटर ऐडी वेरे पास सृष्टि మెంబర్ అయిన తర్వాత డౌన్లోడ్ కు మీకు అవకాశం ఇస్తారు లేకపోతే డౌన్లోడ్కు అవకాశం కూడా అక్కడే చూసేసి అక్కడే వదిలిపెట్టి రావాల్సి వస్తుంది ఇది నేను మీకు చెప్పదలిచింది ఫైవ్ థర్టీ అయింది థ్యాంక్స్ ఫర్ ఆల్ గా